ఏషా ప్రధాన దైవీ సాత్వికి సంపత్ ఈ మూడు ఈ మూడు ప్రధానమైన దైవీ సంపత్ అంటున్నారు మళ్ళీ దాంట్లో ఇంకో కేటగిరీ మూడు మీరు తర్వాత ఇంకా కొన్ని వస్తున్నాయి అవి కూడా దైవీ సంపత్తులో చేరతాయి ఆయా సందర్భాలను బట్టి ఉంటాయి అభయం ఎప్పుడు ఉండాలి పొద్దున్న ఉండాలా మధ్యాహ్నం ఉండాలా సాయంకాలం ఉండాలి సత్వ సంశుద్ధి ఎప్పుడు జ్ఞానయోగం వ్యవస్థితి తక్కువ దానం సందర్భాన్ని బట్టి దానం ఆయువేది ఉండదు అస్తమానం దానం చేసుకోట్టుకుంటారా ఏం దానం చేస్తారు ఎవరికి దానం చేస్తారు ఎవడో ఆ దానం తీసుకునేవాడు ఆ అర్హుడు మీకు కనపడితే వెంటనే దానం చేస్తారు అక్కడతో దైపోతున్నారు అందుకని అస్తమానము దానం చేయాలి మరైతే అస్తమానం జ్ఞానయోగం వ్యవస్థితి ఉంటుంది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ దైవీ సంపదలోనే చిన్న భేదము ఈ మూడు ప్రధానమైన దైవీ ప్రధాన దైవీ సంపద దైవీ ఏంటి అర్థం ఏంటి దేవశానికి ప్రకాశము అని అర్థం దివు కాంతవు ప్రకాశము ప్రకాశం అర్థం దివు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి దివుకి దాంట్లో ప్రకాశము అనే అర్థాన్ని అని వచ్చింది ప్రకాశం అనే అర్థాన్ని బట్టి కాబట్టి దైవీ సంపదు అంటే ప్రకాశించే సంపద ప్రకాశం అంటే ఇది కాదు ఇప్పుడు ఇది హండ్రెడ్ క్యాండిల్ అనుకోండి అట్లీస్ థౌసండ్ క్యాండిల్కి అనుకోండి అది దైవీ సంపద అవుతుందనుకుంటున్నారా అది కాదు దైవీ సంపద అంటే లోపల అందరికా బయట కాదు మనకి ఏం చేస్తారంటే ఇటు అటు పెద్ద పెద్ద ఫోకస్లు పెడతారు ఆ సేకరణ మీద వాడికి ఇంకా కళ్ళు కనపడకుండా ఉన్న కళ్ళు ఊడిపోయిట్లాగా రెండు ఫోకస్లు పెడతారు అది దైవీ సంపద అనుకున్నారు ఇది ఇది నాట్ దైవీ సంపద అది ఆర్ధ హంగు ఆర్మాత్మలోకి వస్తుంది ఇన్ ద సెన్స్ ఆసు సంపద ఏముంది దైవీ సంపద అంటే లోపల ప్రకాశం జ్ఞాన ప్రకాశం తర్వాత సాత్వికి అనే ఒక దాన్ని వేశారు సత్వగుణం ఇప్పుడు మీరు ఇది నేను పద్నాలుగో అధ్యాయంలో చాలా విస్తారంగా చెప్పాను డైలేటెడ్గా చెప్పడం నాకు అలవాటు చాలా డైలైట్ చేసి చెప్పడం జీవితానికి అన్వయించేట్లా చెప్పడం ఇదో ప్రయత్నం దాంట్లో భాగంగా పద్నాలుగో అధ్యాయంలో నేను ఈ గుణ నిరూపణం విస్తారంగా చేశాను మీలో మీరు చూసుకోవాలి మీ జీవితాన్ని మీ మనస్సుని మీ చేష్టలను ఆ మూమెంట్ మీ మనస్సు ఎలా మూవ్ ఇంద్రియములు ఎలా మూలవుతున్నాయి దేహం ఎలా నడుస్తుంది ఇదంతా మీరు పరిశీలించుకుంటూ ఉంటారు ఆ పరిశీలించినప్పుడు మీకు మనస్సు ఇంద్రియములు దేహము ఈ కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయనుకోండి అంటే వెరీ బిజీ బిజీ బిజీ దట్ ఈస్ కాల్డ్ రజోగుణం అంటే మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ కర్మ వ్యగ్రతతో ఉంటారు ఈ పని ఆ పని ఆ పని ఈ పని అనేది కర్మ వ్యగ్రతతో ఉంటారు అంటే కామ్యకర్మలు కామ్యకర్మ సోమరిపోతుగా ఉండడం అని కాదుష్యం అండి కామ్యకర్మలు అధికంగా చేస్తూ ఉంటారు తర్వాత భోగ ప్రధానంగా ఉంటారు భోగ కోరికలు భయం తమో గుణం కోరిక రజోగుణం సో అలా ఉంటారు అది రజో గుణం భయము అంధవిశ్వాసములు అంటే నమ్మకాలు ఇవన్నీ తమో గుణంలోకి వస్తాయి సాయత్కం కాదు తమో గుణంలోకి వస్తుంది అలాంటి నమ్మకాలు ఉన్నీ కూడా తమో గుణం అంటే ఇంకా ఆలోచన ఏమి ఉండదు ప్రశ్న వేయడం ఏమి ఉండదు బుడ్డెద్దు చేలోబడ్డట్లు అని తెలుగులో ఒక సానుక ఆ సానుత ఎక్కడి నుంచి ఇంకొక వచ్చిందో వచ్చింది అలా పోతూ ఉంటాడు జీవితంలో ఆలోచన చే ఆలోచన చేయడం చాలా కాలం క్రితమే ఆలోచన చేయడం ఆలోచనంటే ఒరిజినల్గా థింకింగ్ చేయడం ఇంకొకళ్ళు చెప్పిన దానికి గూడు బసవన్నా అని తల ఊపడం కాదు ఒరిజినల్ థింకింగ్ అనేది లేకుండా ఉండడం ఇదంతా తమో గుణం భయము తమో గుణం అంటే తెలుసుకోవడం ఆలోచించడం పరిశీలించడం పరిశోధించడం ప్రశ్నించడం ఒక విషయం లోతుగా తెలిసి వరకు వదిలిపెట్టకపోవడం అది సత్వగుణం చూసుకోండి కాబట్టి ఈ మూడు కూడా సాత్వికీ సంపద సత్వగుణానికి సంబంధించినవి జ్ఞాన ప్రకాశానికి సంబంధించినవి తర్వాత దైవీ సంపద దేవుడి మీ దగ్గరికి తీసుకుపోతాయి కాబట్టి దైవీ సంపద అని మీరు అనుకుంటే రూపొచ్చు ఆ పదానికి అర్థం అది కాదు ఎందుకంటే దేవుడు మీ స్వరూపమే ఉన్నాడు మీకేం దూరంగా లేడు దేవుడు ఇప్పుడు వైకుంఠంలో ఉంటే దేవుడు ఇక్కడ నుంచి వెళ్తుంటే ఎంత దూరము అంటే చాలా దూరం ఉంటుంది అంటే అప్పుడు దగ్గరికి తీసుకుపోయేటువంటి సాధనాలనే ఏమైనా వెతుక్కోవలసి ఉంటుంది ఆ దూరాన్ని బట్టి వెతుక్కోవాల్సి ఉంటుంది వాస్తవంలో ఆ దూరమేమి లేదు దూరము సున్నా దూరము సున్నా కాబట్టి జ్ఞానమే ఉపాయము జ్ఞానమే ఇక్కడ ప్రధానమైన విషయము ఆ జ్ఞానమే దిం అది ఆ ఆ రూపంగా తన స్వరూపమైన దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది అని మీరంటే అనొచ్చు దైవీ శబ్దానికి జ్ఞానప్రధానమైన సంపద అని మంచిది ఇక దానము అవి ఇప్పుడు ఉన్నాడు వాడి దగ్గర ధనము లేదు వాడు దానం చేయలేదు కాబట్టి వాడికి దైవీ సంపద లేదు అని అనుకోకూడదు వాడి దగ్గర అభయం ఉందా లేదా అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి మూడు ఉంటే మిగిలినవి ఆయా సందర్భాలను బట్టి ఉంటాయి అందరికీ అన్వయించవు కొంతమందికే అన్వయిస్తాయి అన్ని సందర్భాలకే అన్వయించవు కొన్ని సందర్భాలకే అన్వయిస్తాయి ఆ తేడా ఉంది ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నారు భాష్యతారు ఎత్రాం అధికృతానా యా ప్రకృతి సంభవతి సాత్వికీ సా ఉచ్యతే సాత్విక ప్రకృతి అంటే అర్థమైపోతుంది ఇది ఒకసారి తెలుగు పుస్తకంతో ఇది వాక్యం చాలా గంభీరంగా ఉంది ఏదో ఒక అవక్షేపం చేసేయొచ్చు ఆయన పరిశీలించి చెప్పింది ఉంటుంది అది నేను పరిశీలించి చెప్పింది ఇక్కడ ఉంది ఏ అగ్నిహోత్రము మొదలకు వాటి ఉండు అధికారముదల ఏ గృహస్థులు మొదలకు వారికి ఏ ప్రవృత్తి అంటే స్వధర్మానుష్ఠానం ఘటిల్లుతున్నదో ఆ ప్రవృత్తి సాత్వికము అన్నబోడు చాలా గంభీరమైన వచనం అనెక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్గా వచ్చిపోయింది వాక్యం నా ముందు స్వ సాత్విక ప్రకృతి అంటే స్వభావం ప్రకృతి అంటే స్వభావం సాత్విక స్వభావమేమి దీన్ని మీరు ఆలోచించండి మీరు చేసే కర్తవ్యం హున్నాం ఇప్పుడు ఇల్లుంది అనుకోండి ఇంట్లో భర్త ఉద్యోగానికి పోతాడు భార్య గృహస్థుడు భార్య గృహిణి అనుకోండి అలాంటి ఇల్లు అలాంటి ఇల్లు దృష్టాంతం అందరూ గృహిణులుగానే ఉండాలని నేను ఎదురు చెప్తున్నాను మీరు అనుకోండి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు చేస్తారు భార్య గృహిణి అనుకోండి భర్త ఉద్యోగస్తుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనుకోండి సపోజ్ అలా అనుకోండి అదే ఇంకా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళారండి చదవట్లేదండి అంటే అది వేరే సంగతి ఈ పరిస్థితి ఉందనుకోండి ఈ పరిస్థితిలో నిద్రలు వేస్తూనే భర్త స్నానాధికము ఫలహారం చేసి ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రవృత్తి ఉంటుంది దాన్ని ఏమంటారు సాత్వికి ప్రవృత్తి హీ అంట భార్య లేచి పొయ్యి వెలిగించి పూర్వ చేసి మరి ఎప్పుడైనా పొయ్యి వెలిగించాలి కదా ఏదో రకంగా పొయ్యి వెలిగించి కాఫీ ఏవి కాచి ఆ భర్తకి ఇచ్చి ఇంకా ఏమైనా కొన్ని సేవలు ఏమైనా చేసి సందర్భం తెచ్చేసి పిల్లల చేత స్నానం ఉడి వాళ్ళకి భర్తలు వేసి పుస్తకాలు పంచి అంత హోంవర్క్ పూర్తి చేయాల్సి పూర్తి చేసి ఎందుకంటే పిల్లల హోంవర్క్ తల్లి తండూ చేస్తూ ఉంటారు అనేక సందర్భాలు అందుకోసం నేను ఎలా చూస్తున్నారు హోంవర్క్లోవి చేసేసి ఆ పిల్లల్ని స్కూల్ బస్సు వస్తుంది బస్సు వచ్చేప్పటికీ అక్కడికి పంపింగ్ ఆ పని అంతా చేసుకుంటున్నారు అది ఆ ప్రవృత్తి ప్రవృత్తి అంటే యాక్టివిటీ దానికి ఇప్పుడు పేరేమిటి సాత్వికి యాక్టివిటీ కాబట్టి రాజశ్రీ అనకూడదు సాత్వికి పిల్లలు ముద్రలు వేసుకొని స్నానాధికను తమ పుస్తకాలు సర్దిేసుకుని హోంవర్క్ రెడీ వాళ్ళు టిఫిన్ తినేసి ఆ స్కూల్కి పట్టుకెళ్ళాల్సిన డబ్బాలో టిఫిన్ పెట్టేసుకుని వాళ్ళు పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కేస్తారు అది వాళ్ళకి సాత్వికీ ప్రభుత్వం నేను ఐదు ఐదు నలభై ఎప్పటికీ కాఫీలో టీవీ తాగాల్సినతో తాగేసి మంచి తాగేసి ఇంకేమైనా అరేంజ్మెంట్లు చేసేసుకుని ఐదు నిమిషాలతో ఆరేపటికి ఇక్కడికి వచ్చి ఆరయప్పటికీ ఓం శ్రీ గురు భవనమహ అంటే అది నాకు సాత్వికీ ప్రవృత్తి అలా కాకుండా వాళ్ళెవర చూడటం లోక వ్యవహారాలు చర్చిస్తూ పావుగంట ఆలస్యంగా వచ్చాననుకోండి అది రాజస ప్రవృత్తి ఓకే మీరు కూడా పెళ్లివారు వచ్చినట్టుగా అవకాశంగా వస్తే రాజస ప్రవృత్తి టైపు వచ్చేస్తే సాత్విక ప్రవృత్తి అదండి సాత్వికీ ప్రవృత్తి కామనలు భయములతో సంబంధం లేకుండా మన స్వధర్మానుష్ఠానం కర్తవ్య కర్మ ఏ కర్మ మనకి యోగ్యమో అధికారం ఉంది యోగ్యత ఏ కర్మ మనకి యోగ్యమో ఆ కర్మని ఇప్పుడు నేను చేయగలిగిన పనే ఉంది చెప్పండి నాకు వంట చేయడం చేత కాదు ఉద్యోగం చేయడం చేత కాదు కంప్యూటర్ని సరిగ్గా చేయడం చేత కాదు ఆప్ వంటేటో నాకు తెలియని కూడా తెలీదు సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం కూడా నా చేత కాదు నేను అకౌంట్లు సరిగ్గా చేయలేను నేను కెమిస్ట్రీ మర్చిపోయాను మ్యాథమెటిక్స్ మర్చిపోయాను ఇప్పుడు పాఠం చెప్పడానికి నా దగ్గర అవి విధులు లేవు ఆ కెమిస్ట్రీ కాలం ముందుకెళ్ళిపోయింది నేను ఎక్కడో పాతకాలపు కెమిస్ట్రీ ఇవన్నీ ఇప్పుడు నేను చేయగలిగిన పని ఒక్కటే భిక్ష అది సాధనలోకి రాదు దేహ దేహధారణకు మాత్రమే పరిమితం అది నేను చేస్తూనే ఉన్నాను యథాశక్తి భిక్షా పని చేస్తూనే ఉన్నాను ఇంకా నేను చేయగలిగిన పని ఏది లేకపోతే పుష్కం చూసుకోవడం ధ్యానం చేయడం ఇది నేను చేసే పని ఆ పని నేను జాగ్రత్తగా చేస్తూ ఉంటే నా ప్రవృత్తికి ఏమని పేరు సాత్వికి ప్రవృత్తి అని పేరు నేను లోకం పడి జనాల మీద పడి వాళ్ళకేమో భయాలు నేర్పి వాళ్ళ చేత ఎవరేమో కార్యక్రమాలు నా ఎజెండా అంతా వాళ్ళ చేతి చేయిస్తూ ఐ హ్యావ్ మై ఓన్ ఎజెండా వాళ్ళకేమో సంబంధం లేదు వాళ్ళ పాపం భక్తి శ్రద్ధలతో వస్తారు వాళ్ళ నెట్టి మీద తన పర్సనల్ ఎజెండాని నెత్తి వాళ్ళ నెట్టి మీద వుద్దడం స్వప్న అంటారు హిందువులు వాళ్ళ నెట్టి మీద వుద్దడం వీడు ఎజెండా వాళ్ళ నెట్టి మీద బారేయడం వాళ్ళు వాళ్ళు అలాగా పరుగులు తీస్తూ ఉంటారు ఆ ఎజెండాని మూసుకుంటారు దాన్ని ఏమంటారు రాజస ప్రవృత్తి సాత్విక ప్రవృత్తి అంటే నేను విస్తారంగా చెప్పాను అటువంటి ప్రవృత్తికి సంబంధించిన గుణములు లక్షణములు దైవీ సంపద అనే క్యాటగిరీలోకి పడతాయి కాబట్టి కింద చెప్పబోయేటువంటి కొన్ని కర్మలున్నాయి ఆయా సందర్భాలలో మీకు ఆ యోగ్యత ఆ సందర్భం మీకుంటే అది మీరు చేస్తే అది సాత్విక ప్రవృత్తి ఇప్పుడు డబ్బు చేతిలో పట్టుకున్న యోగ్యమైన వ్యక్తి లభించినప్పుడు దానము చేస్తే అది సాత్విక ప్రవృత్తి వాడి దగ్గర డబ్బు లేదనుకోండి అప్పుడేం చేయాలి వాడు దమహ క్షమాహ ఏదో జపం చేసినట్లయితే ధ్యానం చేస్తే అది వాడికి సాత్విక ప్రవృత్తి అవుతుంది వచ్చిన డబ్బుల్లో కట్టేసి ఆ డబ్బుని ఎవరికి ఇవ్వకుండా నేను జపం చేస్తా అన్నాడనుకోండి అది సాత్విక ప్రవృత్తి అవుతుందా డబ్బు లేని వాడు నాకు డబ్బు తక్కువగా ఉంది కాబట్టి నేను జపం చేసుకుంటుంటే ఎలా కొద్దినే నేను డబ్బు సంపాదిస్తాను అన్నాడు అనుకోండి అది సాత్విక ప్రవృత్తి అవరు సందర్భాన్ని కాబట్టి ఈ చెప్పబోయే లక్షణాలు ఆయా వ్యక్తులకు ఆయా సందర్భాలలో సాత్విక ప్రవృత్తి రూపంగా ఉంటాయి పైన చెప్పిన మూడు మాత్రం అన్ని సందర్భాలలో సమానంగా వర్తించే సాత్విక గుణములు అదికే దైవీ సంపద అని కూడా చేరుకుంటుంది అని ఇంకా ఇంత ఇంట్రడక్షన్ చెప్పి అభయం సత్వృసంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అనే మూడు లక్షణములకు దానం నమస్క అనే నిల్లన లక్షణములకు ఉన్న మౌలికమైన తేడాను చూపించి ఇప్పుడు భాష్యదారులు ముందుకి నడుచుకున్నారు ఇంకా తర్వాత ఏముంది దానం ఇప్పుడు వైదికుడు ఉంటాడు వైదికుడికి నిద్ర వచ్చా పొద్దున్న సాయంకాలం అగ్నిహోత్ర అగ్నేయంలో ఆహూతులను సమర్పించుట వాడికి కర్తవ్యం అది వాడికి సాత్విక ప్రవృత్తి వైదికుడికి అలాగే ఓకే తర్వాత దానం దానం సో దానం అనే అర్థం ఏమిటంటే ఇదం న మమ దాన్ని దానం ఇదం న మమ దానం అనే మాట దాని దానే అనే ధాతువు నుంచి వచ్చిందనుకోండి సో మొత్తానికి ఇదన్నమ్మమ్మా అది దానము యొక్క మూలస్వరూపం ఇప్పుడు మీరు దానం చేసేప్పుడు కొంతమంది దానము యొక్క ఈ మూలస్వరూపాన్ని విస్మరిస్తారు విస్మరించి దానాన్ని ఒక ఒక పర్టికులర్ టైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో చేస్తారు అది అప్పుడు అది సాత్వికం అవదు రాజసం అవుతుంది కొంతమంది దానాన్ని కీర్తి ప్రతిష్టల కోసం వినియోగిస్తారు వాళ్ళకి ఫిలాంగ్ ప్రతిష్ అనే పేరు ఛారిటబుల్ పీపుల్ అని పేరు కీర్తి ప్రతిష్టల కోసం వినియోగిస్తారు ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఇలాంటి పని చేస్తూ ఉంటారు బిజినెస్ పీపుల్ అయితే చేస్తారంటే దానం చేస్తారు గాడ్ బ్లస్ రెడ్డూ బట్ వాళ్ళు చేసి దానము రాజస దానం అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇంకా అప్పుడు దానం అనే ఇక్కడ దానంలో పడదని ఆ సంస్థ వస్తుంది కాబట్టి బిజినెస్ పీపుల్ హెల్ప్ టు పేరెంట్స్ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే చాలా అగ్రెసివ్గా అంబిషస్గా బిజినెస్ చేసి బాగా ఎక్కువ లాభాలను సంపాదిస్తారు బాగా మూటగడతారు ఆ మూటగట్టిన దాంట్లో గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ని ఎంత మినిమం కట్టేసి తప్పించుకోవడానికి వీలుతుందా అని చాలా అగ్రెసివ్గా ట్రై చేస్తారు ఒకప్పుడు లీగల్ మెథడ్స్లో ట్యాక్స్ని తగ్గించుకుంటారు ఒకప్పుడు ఇల్లీగల్ మెథడ్స్ని కూడా ఎంప్లాయ్ చేసి ట్యాక్స్ని తగ్గించుకుంటారు అయినా కూడా ఇంకో కొంత ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ నుంచి మరికొంత తగ్గించుకోవడం కోసం ఒక ట్రస్ట్ పెడతారు ఆ ట్రస్ట్ తండ్రి పేరో తల్లి పేరో తల్లిదండ్రుల పేరో అయితే మామూలుగారి పేరో అయితే భార్య పేరో ట్రస్ట్ పెడతారు భార్య పేరు సుచిత్రను అనుకోండి తండ్రి గారి పేరు కామశాస్త్ర అనుకోండి అమ్మగారి పేరు మాణిక్యం అనుకోండి సుఖామా ట్రస్ట్ అని పెడతారు సుభాని పేరు కాకపోతే ఇలాంటి అతి తెలియతే ట్రస్ట్ ఒకటి పెడతాడు వెరీ వెరీ వరల్డ్ పీపుల్ నామరూపాలు నిత్యా అనే ఆలోచన అసలు దలిదాతల్లో ఈ ట్రస్టులు ఈ పేర్లు ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా అశాశ్వతము స్వప్న అనే ఆలోచన ఉండదు పైగా ఈ ట్రస్ట్ పెట్టించి స్వాముఖుడు ఉంటాడు ఆయనకి ఉండదు ఇదంతా ఇచ్చారనే ఆలోచన ఆయనకే ఉండదు ఆయన సంసార లక్షణాలతోటే ఉంటాడు ఆయనకో ఎజెండా ఉంటుంది ఈయనకో ఎజెండా ఉంటుంది ఈ రెండు ఎజెండాలు సరిపడతాయి ది మ్యాచ్ ఇటీ పెద్ద సంసారం అదో మహామాయ సో ట్రస్ట్ పెడతాడు ఆ ట్రస్ట్ని మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఏమో డాక్యుమెంట్లు ఇది చేయండి సమర్పించి అవసరమైతే కొంత ఇన్ఫ్లూయెన్స్ చేసి కూడా ఇస్తారేమో మళ్ళీ నేను అడగను అలాంటి విలువలు చేసి ఎయిటీ జీ పట్టుకొస్తాను దాంట్లో మళ్ళీ కొంత సేవ్ చేస్తూ ఉంటాయి అంటే ఆ ట్యాక్సీ నుంచి సేవ్ చేస్తాను చేసి వీడియో వాళ్ళని రేడియో స్టేషన్ వాళ్ళని టీవీ స్టేషన్ వాళ్ళని పిలిచి చిన్న చిన్న దానాలు కుట్టు మిషన్లు దానం చేయకూడదు అలా ముప్పై మంది ఆమె లేడీస్ని పిలిచి వాళ్ళ కుట్టు మెషిన్లు కూడా లేకపోతే ఓ యాభై మందికి కొంచెం నడవడం కష్టంగా ఉన్నవాళ్ళకి చేతికరాలను ఇవ్వడం లేకపోతే రిక్షాలు ఇవ్వడం ఇలాంటివి ఇవ్వడం అదంతా అకౌంట్లో రాసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఇంబెన్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ గుర్చేసుకుంటూ ఉండడం ఇచ్చే అప్పుడు తగినంత అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా వీడియోగ్రాఫ్లో అన్ని పెట్టుకోవడం అది ఆ టీవీ స్టేషన్లో ఆనాడు ప్రసారం వచ్చిలో చూసుకోవడం ఇదంతా కూడా రాజసము రజోగుణము ఇక్కడ చెప్తున్న దానిలోకి రాదు దగ్గర పాయింట్ విషయాన్ని నేను అది నేను చెప్పేశాను కుండ పదలు కొడుతూ చెప్పాడు మీతో సాగుతుంది ఇక్కడ ఓ పది కొండలు పెట్టుకుని ఓ క్లాసుకు పది కొండలు నాకు అవసరం అవుతాయి పది కొండలు పెట్టుకోవడం కొంచెం చిన్న కొండలు లేకపోతే దుమ్ము ధూళి ఎక్కువైపోతుంది ఓ కొండకి ఇస్తూ ఉండడం పొదలు కొడుతూ ఉండడం చెప్తూ ఉంటాం అతి తెలివితేటలు మీరు చూపిస్తే అది ఇక్కడ దానం అవ్వదు అయ్యి చోట అవుతుంది తర్వాత దానంలో రాజస్వామి ఇంకోహంతుంది ఏంటంటే శ్రాద్ధాది కర్మలు చేసేప్పుడు దానాన్ని చేయడం చేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో మనం స్వర్గానికి వెళతాము ఇప్పుడు పుష్కరాలు వచ్చాయనుకోండి అక్కడికి వెళ్ళి రూపాయలు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దానం చేయడం అక్కడ దానం ముచ్చు వాళ్ళు ఉంటారు వాళ్ళకూ దానం చేయడం దానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళుతారు మీరు గమనించలో లేదో గుడి బయట ముష్టి వాళ్ళందరూ వరుసగా కూర్చొని ఉంటారు వాళ్ళలో ఒకడు చిల్లరి ఇస్తాడు పూరకాలం రూపాయి ఇస్తే తొంభై ఐదు పైసలు ఇస్తారు అన్నీ ఐదు పైసలు నాయన పూరకాలం ఆ రూపాయి వాడికి ఇవ్వడం ఐదు పైసలు నష్టానికి వచ్చి ఆ తొంభై పైసలు తీసుకోవడం తొంభై ఐదున ఐదు పెట్టి మునిస్తే ఎంత పంతొమ్మిది పంతొమ్మిది ఐదు తొంభై ఐదు పంతొమ్మిదో ఇష్టం అంటే మాట్లాడాలా పంతొమ్మిదో యొక్క చాలా కష్టం నాకు గుర్తు వచ్చింది సో పంతొమ్మిదో యొక్కతో వీడు ఐదు పద్దెందులు తొంభై ఐదు ఆ తొంభై ఐదు పైసలు అంటే పంతొమ్మిది మందికి ఒకవేళకి ఐదేళ్ళు పైసలు దానం చేయాలి ఎంత దానం అనుకోండి వాళ్ళ అది కూడా ఇప్పుడు గ్రహణం పట్టాలి ఏకాదశి అవ్వాలి అయితే అలాంటి పుణ్యదినం అవ్వాలి ఆ దేవాలయంలో దేవుని దర్శనం చేసి వచ్చి ఇంకా కొన్ని అతి తెలుగు దాటిలో వాళ్ళు ఇంకో ఇంత సోలడు బియ్యం మూటగట్టుకు వస్తారు సోలడు మహాయుత కవ్యుడు బియ్యం మూటగట్టుకు వచ్చేది రెండు జిల్లలు ఇక్కడ రెండు కొంచెం కూడా ముఖ్యకో ఓపెన్ కన్నా హ్యా దానికి ఇంత ఆ చేసి రూపాయి పాలన దానానికి ఇంత ఆడ హడావిడ ఎవరికో గు చప్పుడు కాకుండా ఒకటి ఇచ్చేస్తే వాడు వెళ్ళి టిఫిన్ వస్తాడు కదా కాబట్టి పుణ్యం కోసం సంకల్పాలు పకడ్బందీగా చేసి దానికి చాలా రాజస దృష్టితో లౌకిక దృష్టితో చేసేటువంటి దానాలు మనకి సమాజంలో చాలా కనపడతాయి పోదానం అన్నాం రోడ్డు మధ్యలో చేస్తాడు గోదానాన్ని ఇటువరకు ట్రాఫిక్ బంద్ అలా డ్రైవర్ట్ అయి వెళ్తూ ఉంటుంది ట్రాఫిక్ వీడే గోదానం చేస్తున్నాడు ఇక్కడ రోడ్డు మధ్యలో చేస్తాడు గోదానం ఆ ఊరందరూ చూడడానికి వస్తారు బంధువులు అందరూ వస్తారు ఫోటోలు తీస్తూ ఉంటారు ఆవు కోప కొడుతూ ఉంటాడు అది కంగారు పడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది ఏం ఇచ్చాయో గోదానం ఎలా చేయాలో తెలుస్తున్నాండి గోవును తీసుకెళ్ళి భద్రంగా వాడి దొడ్లో కట్టేసి రావాలి కట్టేసి వచ్చి అయ్యా ఆ గోవు దానా నిమిత్తం ఇరవై రూపాయలు ఉంచండి కానీ ఒక వెయ్యి రూపాయలు ఆయన చేతులు పెట్టేసి దండం పెట్టేసి మన ఇంటికి మనం వచ్చేయాలి అది గోదానం అంటే అలాగే చేయాలి కానీ రోడ్డు మధ్యలో ఇంత హడావిడి చేసి సంకల్పం చేసి కుభ్యమహం సంప్రదమని పెట్టి ఆ అక్షతలు భార్య నీళ్లు వీడి చేతిలో అక్షతలు కొట్టుకుంటాడు భార్య నీళ్లు పోయాలి ఆ గోగుదానం తీసుకునే వాడి చేతిలో ఆ అక్షతలు నీళ్లు పడాలి లేకపోతే పుణ్యం సరిగ్గా అకౌంట్ ఫర్ అవ్వదు అని ఈ విధంగా దానాలు చేస్తారు అదంతా కూడా రాజస్వ దానము అనే కేటగిరీలోకి వస్తుంది ఇక్కడికి రాదు ఆయన సత్వగుణాన్ని ఆ విధంగా డెఫినేషన్ చేశారు సరే మొత్తానికి దానాన్ని గురించి మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాలని అనిపించింది సో ద్రవ్యదానము ఆదిభౌతిక దానము అంటారు ద్రవ్యదానాన్ని ఆదిభౌతిక ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవిక అని మూడు స్థాయిలు ఉంటాయి దాంట్లో ఆదిభౌతిక దానం అంటే భూతములు అంటే పదార్థములు ధనము డబ్బు వస్తువులు పళ్ళు ఫలాలు ఏదైనా సిమెంట్ వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటే సిమెంట్ బస్తాలు ఇవ్వడం లేకపోతే కలప ఇవ్వడం అది ఒకయోగపడే వస్తువులు ఇవ్వడం డబ్బు ఉంటే డబ్బు ఇవ్వడం ఆహారం పెట్టడం అన్నదానము ఇవన్నీ కూడా ఆదిభౌతిక దానా దానాలు అవి చేయాలి చేసేప్పుడు దేశే కాలే పాత్రే సరైన దేశమునందు సరైన కాలం నుండు సరైన పాత్రను చూసి దానం చేయాల్సి ఉంటుంది నిరంతరంగా ఉండేది కాదు ఇది దానము తర్వాత అల్టిమేట్గా ఆధ్యాత్మిక దానము అని ఒకటి ఉన్నది ఆధ్యాత్మిక దానము అంటే మమకారత్యాగం హృదయంలో ఉండేటువంటి మమకారాన్ని విడిచిపెట్టడం ఇది నాది అనేటువంటి మమకారం విడిచిపెడితే అది అల్టిమేట్ దానం అవుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది గివ్ గివ్ అవే అండ్ గివ్ అప్ అని గివ్ అంటే ఇవ్వడం అంటే అదంతా నాది అని పెట్టుకుని దాంట్లో మ్యాక్సిమం తన దగ్గర వచ్చి పెట్టుకుని ఓ పిసర దాన్ని గివ్ అంట గివ్ అవే అంటే గివ్ అవేలో ఓ కొంచెం అట్టపెట్టుకుని చాలా ఇవ్వడాన్ని గివ్ అవే అంటారు వాడి దగ్గర ఇంత ఆహారం ఉందనుకోండి తను తినేది ఓ బుక్కడు అట్టపెట్టుకుని మేతాదంతా పది మందికి ఇచ్చాడు అలాగే ధనం విషయంలో కూడా తను అట్టపెట్టుకునేది తక్కువ ఇచ్చి ఎక్కువ దాన్ని గివ్ అవే అంటారు ఫైనల్లీ గివా ఏది నాది కాదు ఎవరికి చెంది వారికి చెందుతుంది ఏది నాది కాదు అనేటువంటి సంస్కారంలో ఉండడం ఆ సమయం వచ్చినప్పుడు ఆ వస్తువుని వాళ్ళకి ఇచ్చేసి బ్రతుకు జీవుడ ఈ పని అయితే దీన్ని మోస్తూ ఉన్నాను అంతవరకు ఇప్పుడు ఇది ఇచ్చేశాను నా పని అయిపోయింది అనే లెవెల్లో దాని లేదు నేను దృష్టాన్ని చెప్తాను నా సంచిలో చీర ఒకటి ఉంది అనుకోండి చీర నేను కట్టుకుంటానా ఉన్నాను నేను ఏమైనా చీర కట్టుకుని జపాలజీ చేసేవాడిని మీరు ఐ వోన్ డూ దట్ ఆ సంచీలో పెట్టుకుని తిరుగుతా అయితే నాకు అక్కర్లేదు కాబట్టి పక్కనే రోడ్డు పక్కన పారేస్ వెళ్ళిపోమంటారా అలా సంచిలో ఉంటుంది నా బుద్ధిలో ఉంటుంది సంచులో ఉంటుంది ఈ లోపల అమ్మ కనబడుతుంది ఏమా చీరకుంటాం స్వామి అదే అది అమ్మాయిగా బ్రతుకు దేవుగా ఈ చీర సంఖ్యలో పెట్టుకు తిరుగుతున్నాను నేను నాది పదైపోయింది అలా ఉండ ఆల్రెడీ గివ్ ఇప్ ఇట్ ఇస్ నాట్ మైన్ నాకు ఆ బుద్ధి ఏమీ లేదు దాని నన్ను ఐ వెయిట్ ఫర్ ది అకేషన్ దేశ పాత్ర చూసుకోద్దాయి మరి అకేషం చూసి అది ఇచ్చేది అలాగా ఆ దాన గుణాన్ని అలా ఆధ్యాత్మిక అంటే మమకార్యాగము అత్యున్నతమైనటువంటి దానము సో ఆ విధంగా దానాన్ని నాకు వచ్చిన విధంగా నేను వ్యాఖ్యానించాను అయితే శంకర్లు ఆయన వ్యాఖ్యానం నేను ఎప్పుడో ఇవన్నీ ఎక్కడో కాగితం మీద నోట్ చేసి పెట్టా ఆ కాగితం పట్టుకొచ్చా కనపడింది అది చూసేస్తే మీ పాఠం అయిపోతుంది భవిష్యకారులు దానం యథాశక్తి సంవిభాగ అన్నాదీనాం సంవిభాగ దాన శబ్దానికి సంవిభాగ అని అర్థం రాశారు అంటే పంచిపెట్టడం విభాగ అంటే పంచిపెట్టడం ఇప్పుడు పండుగ కోసం నాలుగు మొక్కలు చేసి నలుగురికే నాలుగు మొక్కలు పెట్టారు అనుకోండి దాన్ని విభాగము అంటారు అది చేయాలి సమ్యక్గా చేయాలి ఇప్పుడు ఒక అరజి పండు ఉందనుకోండి రెండు ముక్కలు చేసి ఇద్దరు పిల్లలకి పెట్టచ్చు అది సమ్విభాగం అవుతుంది దాన్ని పన్నెండు ముక్కలు చేసి ప్రసాదం అని అందరికీ కొంత ప్రసారి మొక్కలు ఇచ్చారు అనుకోండి క్వశ్చన్ దాట్ కానీ ప్రసాదం పేరు పెట్టారంటే కాళ్ళు సరికలు అందరూ పుచ్చుకుంటారు అలా అక్కర్లేదు ఓ పండు అది ఇచ్చేట నేను పండు కూడా అది ఇద్దరు నాకు సగం చేసేవాడు అంతేగాని పన్నెండు ముక్కలు చేసేవాడు సరంత రుసరంతరంత అలా అక్కర్లేదు కాబట్టి సంవిభాగ సందర్భం చూసుకుని ఇప్పుడు తొంభై ఐదు పైసల్ని పంతొమ్మిది మందికి ఇవ్వడము అది సంవిభాగం అవతది ఆ రోజుల్లో లేటిడ్లీ అర్ధ రూపాయలు ఉండేది లేకిడ్లీ అర్ధ రూపాయలు కాబట్టి మీరు తొంభై ఐదు పైసలను పంతొమ్మిది మందికి పంచి పెట్టే బదులు రెండు అర్ధ రూపాయలు ఇద్దరికి ఇచ్చి ఇస్తే వాళ్ళు వెళ్ళి ఆ ఇడ్లు తినొస్తారు అలాగే ఆ విభాగం యోగ్యంగా ఉండాలి సంవిభాగ తర్వాత యథాశక్తి మీ శక్తికి నిలించకుండా మీరు చేయాల్సి వస్తుంది అంటే ఈవేళ దానం చేసేసి రేపు మళ్ళీ క్యూలో నిలబడేట్లా ఉండకూడదు క్యూలో అంటే ఈవేళ ఈవేళ వస్త్రదానం చేసేసి మళ్ళీ వారం రోజుల్లో వస్త్రాలు లేవు డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఎవరిలో వస్త్రదానం చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ క్యూలో నిలబడేట్లా అలా ఉండకూడదు మీరు క్యూలో నిలబడే స్థితికి వచ్చేట్లాగా మీరు దానం చేయనక్కర్లేదు మీ శక్తికి నిలచకుండా మీరు దానం చేయాలి సాత్విక దానం చేసుకోవాలి ఏమిటి దానం చేయాలంటే పదార్థములు ఆదిభౌతిక పదార్థములు లైక్ వాట్ అన్నాదీనాం అన్నము మొదలైన వాటిని జనువులకు సమర్థించుతా అక్కడికి దానం అయిపోయిందండి దానాన్ని గురించి ఇంకా చాలా చెప్పచ్చు ప్రస్తుతానికి అది సరిపడుతుంది నేను పదిహేడు అధ్యాయంలో ఎక్కడో మళ్ళీ వస్తుంది శాత్విక దానము రాజస దానము తామస దానము ఇప్పుడే నేను మీకు సంగ్రహంగా చెప్పాను తామస దానం అంటే కొంచెం అండి వాళ్ళందరికీ రోగం చేట్లా తిండి పెట్టడం లేకపోతే అందరికీ డ్రింక్ ఇప్పించడం క్లబ్బులో అందరికీ కాగి పెంచడం అవన్నీ తామస దానాలకు వస్తాయి అలాంటి దానాలు చేయకూడదు అయితే వాళ్ళు ఆడుకుంటారు పాపం అందరికీ పేకలు కొనివ్వడం ఒక పది పేక సెంటర్లు కొనివ్వడం అది అలాంటి దానాలు అవి తామస దానాల వస్తాయి అలాంటివి చేయకూడదు ఓకే కాబట్టి ఇది మనం చూద్దాం ఆ పదిహేడో అధ్యాయులు బహుశా వస్తుంది అదంతాను తర్వాత దమశ్చ దమము కూడా ఉండాలి దమము అంటే ఏమిటి బాహ్యకరణానం ఉపశమ అది మరి మనస్సు మాట ఎందుకంటే మనస్సు తర్వాత వస్తుంది అంతఃకరణ ఉపశమం శాంతి వక్ష్యతి ఇక్కడ దమ అంటే ఇంద్రియములను చల్లార్చుత ఉపశమ అనే పదము చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి అగ్నేహే ఉపశమ అని ప్రయోగిస్తారు అంటే ఈ నిప్పులు చల్లారినవి మంటలు చల్లారినవి అని ఆ సందర్భంలో ఉపశమ అనే పదాన్ని ప్రయోగిస్తారు మంటలకి చల్లారినవి అని చెప్పేప్పుడు వాడే పదాన్నే ఇంద్రియములకు వాడతారు దానికి ప్రధానమైన కారణము గలదు ధమశబ్దంలో మనస్సును కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనస్సును వేరే చెప్పకపోతే మనస్సును వేరే పర్టికులర్గా చెప్పారనుకోండి ఇంకప్పుడు దమశబ్దాన్ని మనస్సును పక్కన పెట్టి మిగిలిన ఐదేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి మీరు దాన్ని అన్వయించాలి కర్మేంద్రియాలకి దమాన్ని వాడరు ఉపరతి అనేది వాడతారు సో మొత్తానికి దమ అంటే చల్లార్చుక చల్లారి మంటలు చల్లారిట్లా చేయుక ఉపశమ అది దమం ఏమిటి మంటలు ఏ మంటలు అంటే అంటే ఇక్కడ శంకర్లు అన్నారు అంతఃకరణానికి కూడా ఉపశ మనస్సు కూడా మంట అందుతున్నట్టే ఉంటుంది దాన్ని దళార్చాలి అది ఎదరని చెప్పబోతున్నారు మనస్సు కూడా ఉపశమనం అవసరము దానికి శాంతి అని పేరుతో అది తరువాత శ్లోకంలో రాబోతోంది కాబట్టి మనస్సును అక్కడ పక్కన పెక్కగా అప్పుడు చూద్దాము ప్రస్తుతానికి బాహ్యేంద్రియములు తీసుకోండి ఈ బాహ్యేంద్రియములను మంటలు అని వర్ణించారు మంటలు ఇప్పుడు మీరు పొయ్యి అన్నం ఉండేప్పుడు పూర్వకాలం వల్ల అన్నం ఉండేదా అన్నం ఉండేప్పుడు కట్టెలు ఇలాగ ఐదు ఆరు కట్టెలు పెట్టి పొడిలో పైన గిండి పెట్టి ఆ గిన్నెలో నీళ్లు దాంట్లో బియ్యం దాని మీద అది మంట పెట్టాలి మంట తక్కువైతే అది ఉడకదు మంట పెడుతూ ఉండాలి ఒకప్పుడు ఈ కట్టెలు బాగా పొడిగా ఉన్న సందర్భంలో మంట కోసం ఇంకో కట్టెలు తొలగించేపటికి అవి బాగా మళ్ళీపోతూ ఉంటాయి బాగా మండిపోతున్నాయి అనుకోండి మీరు కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అన్నం అంతా పెచ్చు కట్టేస్తారు అంటే నల్ నల్లగా అయిపోతుంది కాబట్టి మంట మోడరేట్గా ఉండాలి అందుకోసం పొరవాళ్ళు ఎంపీసేవారు అంటే లేడీస్ పక్కన చెబుతుతో నీళ్లు పెట్టుకునేవారు పెట్టుకుని మంట ఎక్కువైనప్పుడు ఆ నీళ్ళని అలా చల్లదు మంట తక్కువైతే కొంచెం తోలుద్దాం ఈ రకంగా మేనేజ్ మా అమ్మగారు అలా మేనేజ్ చేస్తూ ఉండి గారి నేను చూశాను కాబట్టి నేను చెప్తాను ఒక దాన్ని ఉపశమహ అంటారు మంట ఎక్కువైపోతే నీళ్లు ఇలా చల్లితే అది చల్లారుతుంది ఆగిపోవడం కాదు చల్లారుతుంది అప్పుడు హీటు మోడరేట్గా ప్రాపర్ క్వాంటిటీలో హీటు దానిక గిన్నెకి లభిస్తుంది అప్పుడు అన్నం చక్కగా ఉడుకుతుంది యూనిఫార్మ్గా ఉడుకుతుంది దాన్ని ఆ మంటలు ఎక్కువైనప్పుడు నీళ్లు చల్ల దాన్ని ఉపశమహ అని అంటారు సరఫడిందండి ఇప్పుడు మన ఎందు ఐదు మంటలు మండుతున్నాయి వీటిని అగ్ని హో బ్లూ హోల్ క్రమ్ముల కింద వర్ణించారు కళ్ళు ఉన్నాయని కూడా లేదు అది ఒక అగ్ని అగ్ని ఎందుకు తెలుసున మీరు ఎన్ని రూపాలని దాంట్లోకి పోసుకున్నా అది అలా పుచ్చుకుంటూనే ఉంటుంది అలా ఒక సినిమా చిన్న సినిమాలు చూసేలా చిన్నప్పుడు మేము సినిమాలు మొదలుపెట్టాం మొదలెటర్ ఇప్పుడు మొదలుపెట్టాం సినిమా చూడడం అనే అప్పుడు మొదలైంది యూనివర్సిటీ వెళ్ళి వరకు అలా సాగిపోయింది సినిమా పిచ్చి ఎన్ని సినిమాలు చూసినా ఇంకా సినిమాలు చూడాలనే అనిపిస్తుందా ఆపేయాలనిపిస్తుందా చూడాలనే అనిపిస్తున్నా ఆ సందర్భంలో అంటే ఈ అగ్నికి ఉపశమం ఏమి లేదు అప్పుడు ఏం చేయాలి చాలు ఇంకా ఇంకా సినిమాలు మానేస్తున్నాము అని మీరు ఆపేశారనుకోండి అది ఉపశమం లేకపోతే కళ్ళు మొండుతాయండి అలా చూసుకున్నారనుకోండి టీవీ చేసి అలా చూసుకున్నారనుకోండి రోజు కళ్ళు ఏమవుతాయి మండిపోతుంది అది ఎలాగంటే పొయ్యిలోకి ఎక్కువ కత్లు పెట్టేసి మంట ఎక్కువ పెట్టేస్తే అవుతుంది ఆహారం చెడిపోతుంది అలాగే మన జీవితం కూడా ఈ మంటలోకి రూపాలను అధికంగా పంపిస్తే మన అంతఃకరణము అంతా కూడా కలుషితం కాబట్టి దీనికి ఒక నియమాన్ని పెట్టాడు సంయమము సంయమము సంయమము రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు పొయ్యిలో కచ్చలు ఉంటే మీరు మంటకి ఉపయోగించే కట్టెలు నార్మల్ కట్టెలు ఉండాలి అంతే కానీ అవోరకం కట్టెలు తీసుకొచ్చి పెట్టారనుకోండి ఆ అన్నం అంతా కూడా వాసం వస్తుంది అలాగే మిరపకాయలు వేశారనుకోండి ఆ పొగంతా కూడా ఎవరూ తట్టుకోలేనంత దుఃఖాన్ని కలిగిస్తుంది సపోజ్ టైరు తైరు ముక్కలు పెట్టి మంట పెట్టి వంట ఉండాలనుకోండి ఆ అన్నం ఎలా ఉంటుంది దుర్వాసన వేస్తుంది ఆ టైర్ నుంచి వచ్చే మంట అది దుర్వాసన ఉంటుంది పొగ చాలా ఎక్కువగా ఉంటుంది పొగ చూడినట్టు అయిపోతుంది ఆహారం కాబట్టి అలాగే మన కన్ను అనే అగ్ని అది వేసేటువంటి రూపము యొక్క ఆహుతులు రెండు రెండు కండిషన్స్ ఉంటాయి ఒకటి మితముగా వేయవలేను ఆహుతులను మితముగా వేయ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా వాళ్ళ ఆహుతులను ఎక్కువగా వేసిస్తూ ఉంటారు నెయ్యి పెద్ద గిన్నెలో పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఏమైందంటే వస్తువుకు విలువ లేకుండా పోయింది వస్తువు అంటే ఇండస్ట్రియల్ సొసైటీస్ కదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన సొసైటీస్ సొసైటీస్లో వస్తువుకు విలువ ఉండదు మరో వాళ్ళకి పంచు నాలుగు పంచెలు ఉంటే గొప్ప ఆరు పంచెలు ఉంటే వాడు జమీందారు వాడికి ఆరు పంచలు ఉన్నాయి కట్టుకుంటూ వేదవాళ్ళకి ఒక రెండు పంచెలు ఉంటాయి ఓ పంచెలు ఐదు మీద ఉంటుంది ఒక పంచెం వంటిపోయి ఉంటాయి అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ విల్ హ్యావ్ హండ్రెడ్ డ్రెస్సెస్ టూ హండ్రెడ్ శారీస్ త్రీ హండ్రెడ్ టైస్ అంత లార్జ్ క్వాంటిటీస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క లక్షణం అలాగే కర్మ చేసేటప్పుడు కూడా ఏమైనా చనిఫం అంటే వాడు లారీలో పెద్ద కట్ట చూసుకుంటూ వీడు అవన్నీ మంట పెట్టేయాలి కాబోతున్నా అగ్నిహోత్రంలో అవన్నీ పడేస్తూ ఉంటాడు కానీ హోమానికి లేక తెప్పించండి అని ఈయన అంటాడు అంటే వాడు డబ్బా తీసుకుంటూ మాడేస్తాడు సీసా కాదు డబ్బా నేటి డబ్బా రెండు డబ్బాలు కానీ పడేసిపోతాడు ఈయన డబ్బా పక్కన ఆ డబ్బాలో ఉన్నదంతా కనిపించి పెద్ద గిన్నెలో పోసేసి ఆ గిన్నెలో ఉన్నది పొడుగు శ్రోమం పక్కన నిప్పుల్లో పోసేస్తూ ఉంటాడు అలా చేయ ఓ పందిరు వేసి చేస్తారు అప్పుడు ఆ పందిరు అంటుకుంటుంది ఇదంతా కూడా కర్మయందు వైపుణ్యం అంటే కర్మ యొక్క స్వరూపం తెలియకపోవడం చేత వచ్చేటువంటి దోషాలు సరిగ్గా ఇంద్రియముల విషయంలో కూడా అవి అగ్నులు అని మీరు గుర్తించవలేను ఇంద్రియాగ్నయ శబ్దాధీన విషయాన్నే ఇంద్రియాగ్నిషు జుహతి అని నాలుగో అధ్యాయం గీత ఇంద్రియములు అగ్నులు కాబట్టి అగ్నియందు మీకు రూలు ఏమిటి అగ్నియందు వేసే పదార్థము మితముగా ఉండవలను సరియైన పదార్థమును వేయవలెను అగ్నిలో టైరు ముక్కలు వేయకూడదు అగ్నిలో సుగంధము ఇచ్చి చెక్కలు కాకపోయినా కనీసం నార్మల్ చెక్కలైనా వేయాలి తప్ప టైరు ముక్కల్ని మిరపకాయల్ని ఉప్పు ఇలాంటివి అగ్నిలో వేయకూడదు అలాగే కళ్ళల్లోకి అనేక అనేకములైన రూపములను వేసేటప్పుడు యోగ్యములైన రూపములు ఏదో వేయాలి తప్ప అయోగ్యములైన రూపములను కళలోకి వెళ్ళకూడదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్నర్ సినిమా చూశారు అనుకోండి హార్నర్ రాత్రి పరఫం ఏంటిది ఒక సినిమా చూశారు బ్రహ్మరాక్ష అర్ధరాత్రి భేతాళ కథ అని ఇలాంటి సినిమా ఏదో చూశారు అంత భయాలు శ్మశానాలు కుర్రెలు కపాలములు అలా ఉంటుంది సినిమా అంటే అది చూశాను అనుకోండి రాత్రి నిద్రపోతే మీకు కల వచ్చి అవన్నీ కళ్ళలో వస్తాయి మొన్నడు పొద్దున్న మీరు అలిసిపోయి నిద్రలేస్తారు విశ్రాంతిగా నిద్రలేవారు అంటే నిద్ర కూడా కలుషితం అది ఎలాగంటే నిక్కుల్లో సైడ్ ముక్కలు వేసిన అలా రెండు సినిమాలు డబుల్ ధమాకా అనే పేరుతో రెండు సినిమాలు చూసి అప్పుడు కూడా మితమును దాని ఒక సినిమా చూడాలి యోగ్యమైన సినిమా చూడాలి కావాలి అలాగే చెవులు చెవులకు మ్యూజిక్లో కొంతమంది మన వాళ్ళు మన యంగ్ పీపుల్ వాళ్ళు ఇలా ఊపితూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసాక ఉంటారు వాళ్ళు ఉంటారుగా వాడి వాడి హారాంగంలో ఉంటాడు అలా ఊగుతూ ఉంటారు మిగతా వాళ్ళతో వాడికి సంబంధం అలా ఊంగుతూ ఉంటాయి అలా ఎందుకు ఊపితున్నాడు అంటే ఆ మ్యూజిక్ ఫీడ్ అవుతూ వాడి చెవుల్లో దానిలో ఉండే రిజమ్ వీళ్ళు ఎలా ఇలా ఊపితూ దాన్ని ఏమంటానంటే రుజువు అవము అటువంటి మ్యూజిక్ ఇగేటువంటి మ్యూజిక్ మిమ్మల్ని డ్యాన్స్ చేయించే డ్యాన్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ప్లీజ్ థింక్ అబ్ అవుతుంది డ్యాన్స్ ఈజ్ ప్రాబ్లం ఎందుకంటే యోగము అంటే ఏంటి చెప్పండి యోగము మీరు యోగం కదా ఇది యోగశాస్త్రం కదా గీతంటే యోగము అంటే ఇలా కూర్చుంటే యోగమా ఇలా ఇలా డ్యాన్స్ చేస్తే యోగమా ఏది యోగము కాబట్టి మీరు యోగాసనాల్లో ఎప్పుడైనా డ్యాన్స్ లాంటిది ఉందా ఏరోగిక్ ఎక్సర్సైజ్ చేస్తాను ఉంటుంది దాంట్లో డ్యాన్స్ మ్యూజిక్ ఉంటుంది గమనించాలా ఇహాసిక్స్ యూజెస్ ఐ డోంట్ డెన్ఐ దాట్ బట్ యోగ యోగికి డ్యాన్స్ అనవసరం ఫర్ అయి యోగి డ్యాన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ డ్యాన్స్ యాప్లో బట్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యోగి ఎందుకంటే డ్యాన్స్లో విక్షేపం ఉంటుంది కాళ్ళు చేతులని విసరడం అవుతుంది ఆ విసరడం అంటే వాడు చాలా రిజిమిక్గా అదేదో పద్ధతిగా విసురుతారు అది వేరే సంగతి బట్ స్టిల్ విసరడం అనేది అయోగం అవుతుంది యోగము యోగం అంటే కమింగ్తో కదా ఇలా విడి విసిరే కాళ్ళని తీసుకొచ్చి ఇలా కూర్చోపెట్టు విసిరే చేతులని తీసుకొచ్చి ఇలా పెట్టు చూసే కాళ్ళని మూసుకో చెవులతో శబ్దాలని పట్టించుకోవడం మానేయి దాన్ని యోగం అని కాబట్టి చెవులలో ఉండే శబ్దాలు రజోగుణాన్ని కొంచేవి ఉండకూడదు సాత్వికమైన శబ్దములు ఉండాలి మ్యూజిక్ విన్నట్లయితే ఎటువంటి మ్యూజిక్ వినాలో తెలిసిన మీ బుద్ధికి పదును పెట్టేది ఆలోచింపజేసేది ఆలోచింపజేయాలి మ్యూజిక్ తర్వాత సాత్ అంటే తర్వాత లయబద్ధంగా శాస్త్రీయ శాస్త్ర క్లాసికల్గా లయబద్ధంగా ఉంటుంది But not that classical no elod is important, a classical mess. You don't know what music is, even what music speaks about. ößAre you a classical music? Then an in-이라고 verse. Another article you aregelazt Lokifon. You imagine that it is remembered to the human and it was never mine. You understand that humans are grateful to ionize, to the environment it is known- Ik unsure. Those who are sources. నీనమవుతాయి తర్వాత భక్తి స్ఫోరకంగా ఉండవచ్చు అన్ని సందర్భాల్లో భక్తి కాకపోయినా లోతుగా ఆలోచింపజేసేటువంటిది మంచి సందేశాన్ని ఇచ్చేటువంటిది అటువంటి మ్యూజిక్ ఏదైనా కూడా యోగ్యంగా ఉంటుంది అటువంటి మ్యూజిక్ని మనం పట్టుకోవాలి తప్ప మిగతా మ్యూజిక్ని దూరం పెట్టాలి దాన్ని ధమ్మము అంట ఉపశమ ఇంద్రియాణం అది ఒక అగ్ని అనే సంగతి మర్చిపోవద్దు నాలుక అగ్ని అగ్ని అంటే అగ్ని నాలుక క్యాలరీస్ అంటే మరి అగ్నికి సంబంధించిన మాట కదా క్యాలరీస్ అంటే నాలుకపై ఏదైనా వేసే ముందు అగ్నిలో వేసే వస్తువు ఇది అనే విషయాన్ని మీరు మనవడాలి నాలుకనేది ఉడికే రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ ఫైర్ దర్ ఇస్ ద ఫైల్ హియర్ అండ్ దిస్ ఇస్ ద టంగ్ ఆఫ్ ద ఫైర్ టంగ్ కదా కాబట్టి నాలుగు మీద నేను ఏదైనా వస్తువు వేసుకున్నానంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అవి చిటి సైజు దీనేవే ఆ గిన్నెలో ఉన్న నెయ్యిని ఇలా పోషిస్తూ ఉంటే పెద్ద పెద్ద వస్తాయి అది మంచిది కాదని చెప్పాను కదా దట్ అప్లై సహర్ ఆల్సో నెయ్యి వేసుకుంటే శాస్త్రానికి ఒకసారి నెయ్యి వేసుకోవడమే తప్ప ఉంటే పప్పు నెయ్యి దప్పలా మొదలుపెట్టేవి అధికంగా ఫ్యాట్ని సేవించడం అధికంగా షుగర్ని సేవించడం It is like throwing a lot of fuel into the fire, you should not do that. So that salt fat, after we move into things, we Ralph control everything. A upstairs you take your kitchen a little bit raw at your kitchen." He also takes a large Ouais weave to a strongц��ate routine. I said no an 7201 centres you have to toothbrush ditches. I once朝 you take a Mum and all you have to traumatic thatенных ㅋㅋㅋㅋ కూర ఉండాలనుకోండి ఇప్పుడు బీరకాయ కూర ఉండాలనుకోండి బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటున్నాం ఆ వాటరు మనం వేసిన నూనె ఆ రెండు పక్క పక్కన కలవకుండా రెండు లేయర్స్ కింద కనపడుతూ ఉంటాయి అంటే అర్థం మీరు నూనె ఎక్కువ వేశాను అనమాట వేయకూడదు అలాగే సొరకాయ కూర చేశారనుకోండి ఆ సొరకాయ ముక్కలన్నీ కూడా షైనింగ్గా లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ కనబడ్డాయి అనుకోండి అంటే అర్థమైంది నూనె కోటింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట అలా ఉండకూడదు నూనె చాలా మినిమం వాడాల్సి ఉంటుంది అలాగే సాల్ట్ సాల్ట్ చాలా మినిమం వాడాల్సి ఉంటుంది సాల్ట్ని తగ్గించాల్సి ఉంటే ఉపాయం ఏమిటంటే చింతపండు మానేయడం కారం తగ్గించడం ఈ రెండు పండ్లు చేస్తూడండి మీరు సాల్ట్ తగ్గిపోతుంది మీరు చింతపండు దక్కించి కారం దక్కిస్తే సాల్ట్ తక్కువ అవుతుంది కాబట్టి సాల్ట్ కూడా దాన్ని ఎత్తి ఇంత పారేయాల్సి వస్తుంది అప్పుడు మీకు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చింతపండు మానేయటం చింతపండు ఫుడ్ కాదు ఈజ్ నో చింతపండు ఫుడ్ కాదు ఒకవేళ నాతోటి అన్నారు చింతపండు అయితే సాంబార్ అలా పెడుతున్నారు మీరు ట్రై చేయండి చింతపండు లేని సాంబార్ ఒకసారి ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి కాబట్టి నో చింతపండు ఈ సాంబార్ ముక్కల పులుసు ఈ షుడ్ నా ముక్కల పులుసులో ఏమిటి ప్రధానంగా ఏముంటుంది పులుసు ఆ పులుసు అంశం అధికంగా ఉంటుంది ముక్కలని ఉరికే మీరు మాట వరుసగా అన్నారే కానీ దాంట్లో ఆ ముక్కలు కూడా ఎలా ఉంటాయి ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది పళ్ళు అన్నీ పూలిసి ఇట్లా ఉంటుంది కాబట్టి ముక్కలు పూలుసునే ఐది మీ కొన్ని పాయింట్లు నేను ఆయన నన్ను మీరు ఆపలేరు కుండలు ఉన్నాయని అనుకోండి పక్కన యూ కెనాట్ స్టాప్ మీ ఇంకో ఫైవ్ మినిట్స్ యూ హౌట్ లీవ్ విత్ బీ కాబట్టి ఎందుకంటే ఉపశమ అగ్ని అదే అలా ఊరికే అలా పారేస్తూ ఉంటాయి మిఠాయిలు అలా డబ్బు చేస్తూ ఉంటే అగ్నిలో ఆ మంటలు అలా పెరిగి అనారోగ్యమైన కాబట్టి యోగ్యమైనటువంటి ఆహారాన్ని మితముగా స్వీకరించు సార్ అది దమోహం ఇక ముక్కు ముక్కు అంటే ఏంటి సెంట్లు అక్కరము అక్కర్లేదు ఫ్రాగరెన్స్లు అక్కర్లేదు మనం అక్కర్లేదన్నప్పుడు కూడా ఎంతో కొంత ఫ్రాగరెన్సెస్ మన జీవితాలని అవి ముంచెత్తుతోనే ఉంటాయి ఇప్పుడు సబ్బు ఉపయోగించాలనుకోండి ఏదో కొంత ఫ్రాగరెన్స్ దాంట్లో ఉంటుంది సరిపడుతుంది ఇంకా మళ్ళీ ఫ్రాగరెన్స్ ఎందుకు ఈ రోజుల్లో గిన్నెలు తోబడే పౌడర్లో కూడా కొంత ఫ్రాగరెన్స్ ఉంటుంది పోనీ ఉండదు మళ్ళీ యూ కెనాట్ స్టాపిక్ పాపం ఈ అమ్మలు కష్టపడి గిన్నెలు తోగుతూ ఉంటారు కొంత సుగంధం వస్తే వైట్ ఉంది స్టాపిక్ లైట్ బట్టల పౌడర్లో బట్టలు తిక్కే పౌడర్లో కూడా సుగంధం మీరు నేల చుడుచుకునేటువంటి దాంట్లో కూడా సుగంధం ఫినాయిల్లో కూడా సుగంధం సో ఆ రకంగా ఉంది ప్రపంచం అలా ఉంది చెల్తా లేట్లేదు మీరు పని కట్టుకుండా అత్తరము అవి కొనాల్సిన అవసరం లేదు మినిమం సరిపడుతుంది అంతకంటే ఎక్కువ మీరు సుగంధాన్ని కనుక ఆస్వాద మీరు ఆగ్రానించడం మొదలు పెడితే ముక్కు బ్రాన్కీయల్ ఇట్లా లంగ్ ఇవన్నీ కూడా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతాయి నిప్పుల్లో నిప్పుది ఫైర్ ఎక్కువ ఫైర్ అనే దృష్టాంతం ఇంకా లీడ్ పవర్ సెంటర్ అన్నమాట ధ్యానము అంటే పవర్ సెంటర్ లైక్ ఫైర్ ఇక స్పరిశ అంటే చర్మము ముతక వస్త్రములను ధరించాలంటే నాజిక్ వస్త్రాలు ధరించ వస్త్రాలు ధరించాలనుకోండి అంటే సింప పత్తు సిల్క్ ఇది పెట్టేయాలి ఎందుకంటే అదంతా హింసతో కూడిన పత్తులో హింస ఉండదు సిల్క్లో హింస ఉండదు పాలియస్టర్ పోలియస్టర్ ఆరోగ్యానికి మంచిది నేను చెప్తూ ఉంటా పోలియస్టర్ వద్దండి కాటన్ పెట్టుకోండి నేను చెప్తా జనరు జనాలు మన మనమే మనం చెప్తాం కానీ వినాదమా మానడమా అన్నది వారి ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది విని వాళ్ళ ఇచ్చపై ఆధారపడి ఉంటుంది పోలియస్టర్ మీరు ధరించాలనుకోండి చర్మం అంతా కూడా ఉడికిపోతూ ఉంటుంది ఈ వెదర్కి పాలిష్టం తగదు మూల్కి కోల్డ్ వెదర్కి ఊళ్ళు మనకి ఊళ్ళు లేదు మనం ఇక్కడ ఎండలు శీతకాలం కూడా ఎండలే మనకి అంత ఎక్కువ మూడే వెదరు హాట్ హాట్ హాట్ వేస్తుంది మైల్డ్ మోడరేట్ సమ్మర్ అండ్ సీవియర్ సమ్మర్ మూడు సీజన్లు ఉన్నాయి మనకి మరో సీజన్ లేదు కనుక వస్త్రములు కాఫను సిద్ధమై షాట కాటన్ వస్త్రములు తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పారు మీరు కొన్ని వస్త్రాలలో తప్పనిసరిగా ఖాజీ వస్త్రములను కోనండి ఖాదీలో కూడా చాలా నాజూక్గా తయారు చేస్తున్నారు కోనండి తద్వారా చేనేత కార్మికులకి చేయూపనిచ్చినట్టు అవుతుంది అని చెప్పారు కదా ఖాదీ కాబట్టి అటు ఎవరు ఖాళీ అర్వాటెవర్ కాటన్ గారి కాటన్ కొంచెం మొక్క ఉంటే మంచిది సో ము వస్త్రములను ధరించడం నేను నాగు అక్కర్లే అది మీరు ఆలోచించండి సో ఆ విధంగా స్పర్శేంద్రియము ఈ విధమైనటువంటి మోడరేట్గా ఇంద్రియ సుఖములను అనుభవించట అంటే విషయములు శబ్దస్పర్శ రూపరస గంధములు ఇంద్రియములు శ్రోత్ర ధ్యాన స్పర్శ మధ్యలో ఉంటుంది స్పర్శ శ్రోత్ర స్పర్శ సో ఇవి ఆ విషయములకు ఇంద్రియములకు సంబంధం ఆ సంబంధం ఎలా ఉండాలి సంయమముతో నిండి ఉండాలి ఎలా ఉండాలి సంయమము అగ్నికి కట్టెలకి సంబంధం ఎలా ఉండాలి మోడరైతుగా మంట మనకు ఉపయోగపడేట్లా ఉండాలి తప్ప ఇల్లుని తగలబెట్టి ఉండకూడదు మంట అలాగే ఇంద్రియములకు శబ్దాది విషయములను సేవించవయ్యా అంటే శరీరము ఇంద్రియములు మనస్సు అన్నీ కూడా నాశనమైపోయిట్లా ఉండకూడదు ఆ సేవనము చాలా సంయమముతో ఉండవో దీనికి ఉపశమ అని పేరు మరి మనస్సు గురించి చెప్పారు కాదేమంటే అది తర్వాత శ్లోకంలో వస్తుంది ఓకే సో దమ మంచిది దానం దమశ్చయ యజ్ఞము యజ్ఞము ఈజ్ బిగ్ టాపిక్ చాలా స్పెషల్ టాపిక్ అది ఇదకే మనం పరిశీలించం పూర్ణమగ పూర్ణమిగ పూర్ణ పూర్ణమ్యే పూర్ణశ్య పూర్ణ